రెండు వందల యాభై ఏడవ కీర్తన ఏమని చెప్పుట మా అజ్ఞానము ఏమని చెప్పుట మా అజ్ఞానము ఎరిగి ఎరిగి తెలియగలేము శ్రీమాధవ నీ మరుగుదొచ్చితి చిత్తగించి దయ చూడగదే భక్తుడు తన అజ్ఞానాన్ని గుర్తించి శ్రీమాధవుణ్ణి శరణు వేడుకుంటున్నాడు పుట్టించినవాడివి మమ్మల్ని రక్షించకుండా ఉంటావా నీవు పోషించలేవేమోనని భ్రమపడి ఆ భారం మా నెత్తిమీద వేసుకుంటున్నావు ఎంత హాస్యాస్పదం మా చేసిన పాపాలు పట్టి పీడిస్తాయి అనుకోనక్కర్లేదు ఎందుకంటే నీ నామస్మరణ వైద్యం ఉండనే ఉంది మాకు నీ తిరునామపు ముద్రలు శరీరమంతా కనిపిస్తుంటే మాకు నరకప్రాప్తి కలిగే అవకాశమే లేదు నీ అభయహస్తం భక్తులకు రక్ష నీపై మా మనసు లగ్నంచేయలేని లోపం మా దగ్గర ఉన్నది స్వామి శ్రీవెంకటేశా కోరకుండానే మాకు వరాలు ప్రసాదించే మహానుభావుడివి చాలా పొరపాటు చేశాం ఇన్నాళ్ళునూ ఇకనైనా నిన్ను స్మరించి భజించి ప్రార్థించాలి ఇక వేరే ఆలోచనే ఉండదు స్వామి రక్షమాం రక్షమాం కీర్తన వినండి ఏమని చెప్పుటమాజ్ఞానము ఎరిగి ఎరిగి తెలియగలేము శ్రీమాధవనీ మరుగుదొచ్చితిమి చిత్తగించి దయ చూడగదే నివురక్షకుడవై భువి నుండగ నే గడించేదిక ఏమి జీవాంతరత్డవైయుండువట చేకొని కావకమానేవా వేవేలు గబుట్టించకర్తవట వెలయించగనీ భారము కాదా భావించనేరక అట్టే స్వతంత్రముపై వేసుకొన్నుతుపర్రగేము ఏమని చెప్పుటమా జ్ఞానము ఎరిగి ఎరిగి తెలియగలేము పలు తెరగులనీ నామములుండగ పాపములకు వెరవగనేలా బలి ముద్రలు అంతట చెల్లగ పై కొనునాయిక నరకములు తలకక అభయహస్తమునీ వెత్తగ దాసుల్లకిక ఎక్కడి భీతి నిలుపగనేరక మనసు వెంబడి నే నిత్సనిత్సలును పొరలేము ఏమని చెప్పుటమా జ్ఞానము ఎరిగి ఎరిగి తెలియగలేము అది నీ రూపము తిరువారాధన అయ్యుండగ వెదకగనేలా పదిల పుట ఆచార్యుడు కలుగగ హ పరముల త్రోవడుగ గనేలా ఉదుటున నవరములు శ్రీవెంకటేశుడ సగగ నీ కోరగనేలా తుదముదలెంచక ఇన్నళ్ళూ ఏ మరి దొరకుని ఇక